ం గణాం ఓపతి హమహే కవి కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆశ్రీరసా శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా ారాయణం నమస్కృత్యరం చె నరో ఓకే చెదాము నైన్ ఛంద్రా నైనం దహతి పవక న్యాపహయతి మారుతూడం లోకంలో ఉండే దృష్టికి గీతాశాస్త్రంలో ఉండే దృష్టికి చాలా తేడా ఉంది చాలా పరస్పర విరుద్ధంగా ఉంటాయి రెండు దృష్టిలు కూడా లోకల్లో ఏమనుకుంటామంటే కత్తి కటార్లు మొదలైన శస్త్రములు గన్స్ మొదలైన శస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి నన్ను సంహరిస్తాయి నేను నన్ను చంపేస్తాయి అని మనం ఆ అనుకుంటాం కానీ వాస్తవంలో ఆత్మస్వరూపం ఏదైతే కలదో దానిని శస్త్రములు ఛేదించలేదు నా పృథ్వీ నా జలం నాగ్ని నవాయు ద్యౌర్నవా భవాన్ ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం బుద్ధి ముక్త అనే ఒక శ్లోకం ఉంటుంది దాని అర్థం ఏంటంటే నీవు పృథ్వీ అనే భూతము నీవు కాదు నేను ఈ జడ దేహము అని స్వీకరించానో అప్పుడు శస్త్రములు నన్ను ఛేదించుట అనేది సంభవం అవుతుంది నయనం చెందంతి శస్త్రాన్ని అంటే అర్థం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 నీవు అగ్నివి కాదు నా జలం నా అగ్ని నా వాయు నా ద్యౌహు నీవు ఆకాశము కాదు మరైతే నేనేమిటి అంటే వీటన్నిటికీ సాక్షిగా ఉండే చిత్స్వరూపుడవు చైతన్య స్వరూపుడవు అనే ఈ సత్యాన్ని తెలుసుకో తెలుసుకుంటే ఏమవుతుంది ముక్త మోక్షాన్ని పొందుతాడు చాలా చాలా విలక్షణమైన ప్రతిపాదన చాలా గంభేర్ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ సో దేహమే నేను అని అనుకోబట్టి ఈ పంచభూతములకు ఉండేటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు వస్తాయి ఉదాహరణకి ఎవడైనా శస్త్రాఘాతంతో మరణిస్తే దాన్ని ఏదో దుర్మరణం అని అనుకుంటా మళ్ళీ మన లోకంలో రెండు పదాలు వినపడతాయి మరణానికి తోడుగా ఇంకో రెండు పదాలు మరణము దుర్మరణము అపమరణము అని ఇలాంటి భావాలు ఉన్నాయి లోకంలో మరణము అంటే మరణించేది ఎవరు మరణించేది నేనే మరణించేది అరే నేను ఆత్మస్వరూపుడును నాకు మరణము లేదు అని తెలుసుకోటానికి చాలా కఠినమైన కష్టం అవుతూ ఉంటుంది నెంబర్ వన్ తర్వాత సరే ఆత్మస్వరూపుడు మరణించడు జీవుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాడు పునర్జన్మ ఇది ఏది అదంతా అలా ఉంచండి అపమరణము దుర్మరణము ఇప్పుడు మరణించాడు అనుకోండి వీడికి ఏదో గుండెనొప్పో లేకపోతే ఏదో వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోయాడు అనుకోండి దట్ ఈజ్ ఆల్ రైట్ ఏ లారీ ఏదో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు అనుకోండి దుర్మరణము హౌ హౌ కన్ యూ సే దట్ ఇప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనుకోండి తర్వాత హాస్పిటల్లో చచ్చిపోయాడు అనుకోండి అనారోగ్యం చేతనం దీంట్లో ఒకటి సన్మరణము ఇంకొకటి దుర్మరణము వేల్సం దిస్ ఐడియా హ్యాస్ కమ్ సో అలాగంటే ఐడియా ఉన్నదే చాలా తప్ప ఐడియా ఎన్న దేహాత్మ భావం నుంచి వచ్చినటువంటి భావజాలమే ఇవన్నీ కూడా ఏది దుర్మరణము ఇలాంటి మాటలు విన్నారా మీరు వాడు దుర్మరణాన్ని పొందాడు అని అంటారు ఏమిటి దుర్మరణం అంటే ఏమిటి అనే అర్థం ఉందో తర్వాత దీని మీద పెద్ద పెద్ద చర్చలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చర్చ చేసేవాళ్ళకి ఉప చర్చ చేసేవాళ్ళు ఉపన్యాసం చెప్పేవాళ్ళు కూడా మౌలికమైన సత్యాన్ని పక్కన పెట్టి ప్రసంగాలు నడుస్తూ ఉంటారు సో ఆత్మకు మరణము లేదు అని తెలుసుకోవాల్సింది పోయి ఆ దేహానికి వచ్చిన వచ్చిన మరణం అనేది అది అపమరణమా దుర్మరణమా వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్ అలాగే అపమరణము అపమరణము అంటే అకాలములో మరణించుట ఎలాగా హౌ ప్రతి సునామీ వచ్చి మరణించేటది అకాలము హౌ డూ నో దాట్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 దేహము కూడా అటువంటి పృథ్వీతత్వమే కనుక ఆ కత్తి దేహానికి గాయాన్ని చేయగలుగుతుంది ఒకప్పుడు దేహానికి ఉపకారం కూడా చేయగలుగుతుంది పృథ్వీతత్వం బయట నుండే పృథ్వీతత్వమే ఆహార రూపంగా దేహానికి ఉపకారం చేస్తుంది అదే పృథ్వీతత్వము కత్తి రూపంగా దేహానికి గాయాన్ని కలిగిస్తుంది సో ఇట్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ పృథ్వీ అండ్ పృథ్వీ ఒక చోట శ్రీకృష్ణుడు అంటాడు గుణా గుణేశు వర్తంతే అంటాడు ద గుణాస్ ఇంటరాక్ట్ విత్ ది గుణాస్ అంట అండ్ వాట్ అబౌట్ యూ ఐఆమ్ అబౌ ద గుణాస్ మనకి అలాగనమాట కాబట్టి నయనం చెందంతి శస్త్రాన్ని అలాగే దేహము నందు అగ్నితత్వం ఉన్నది కనుక బయట నుండే అగ్నితత్వము ఈ అగ్నితత్వాన్ని ప్రభావితం చేసుకుంది సో బయట నుండే అగ్ని ఈ అగ్నికి ఉపకారకము అవుతుంది అపకారకము అవుతుంది ఇప్పుడు బాగా చలిగా ఉన్న చోట దేహం తట్టుకోలేకపోతే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 ఈ పంచభూతముల సమ్మేళనమైన దేహము కాదు అని చెప్పటానికి ఇంతకంటే చక్కటి పరిభాష మీకు ఇంకెక్కడా కనపడదు నీవు పంచ పంచభౌతిక దేహము కంటే విలక్షణమైన ప్రాణతత్వానికి లేక ఆత్మ చైతన్యతత్వము నిస్వరూపము అని చెప్పటంలో ఈ ప్రక్రియ ఈ భాష చాలా బాగుండే నయనం చెందంతి శస్త్రాన్ని దీంట్లో మీకు ఒక పాయింట్ చెప్తాను మీరు గమనించండి ఇప్పుడు ఈ సెల్ డివిజన్ అని చూస్తుంటారు చూసో వినోయో మొత్తానికి ఓ సెల్ ఉంటుంది మైక్రోస్కోప్లో చూస్తూ ఉంటారు కూడా అలా చూస్తుండగానే ఒక సెల్ లివింగ్ సెల్ రెండు సెల్స్ అవుతుంది అలా చూస్తుండగానే విడిపోయి రెండు సెల్స్ అవుతుంది సో ఇప్పుడు చిత్రం ఏంటంటే ఇప్పుడు ఒక సెల్లో దేహం ఉన్నది ఆ దేహం నుంచి రెండు దేహాలు వచ్చాయి మ్యాటర్ ఈజ్ అకౌంటెడ్ ఫర్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 ఇప్పుడు దీంట్లో ఎక్క ఉంటే ఎలాగంటే ఒక లైఫ్ రెండు లైఫ్లు అయిందా అన్నది ఆలోచించదగ్గ విషయం ఒక లైఫ్ కనుక రెండు లైఫ్లు అయినట్లయితే మీకు ఈ సెల్లో ఉండే లైఫ్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఆ సెల్లో ఉండకూడదు అక్కడ ఉండే కొన్ని లివింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఉండకూడదు మరి సగం అంటే అంతే కదా లైఫ్ సగం అవడం ఇక్కడ ఉన్న ప్రతిదీ అక్కడ ఉంటే దాన్ని సగం అవడం అంటారా దాన్ని సగం అవడం అంటే ఇప్పుడు యాపిల్ పండు రెండు ముక్కల కింద కోసారనుకోండి కోసి ఓ ముక్క విడికి ఓ ముక్క వడిగి పెడితే ఇక్కడున్న ముక్కలో ఉన్న లక్షణం అక్కడ ఉండదు అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు ఇప్పుడు యాపిల్ పండు పార్షల్గా కొద్దిగా దెబ్బతిందనుకోండి రెండు ముక్కలు కోసిపెట్టారనుకోండి ఒకరికి మంచి ముక్క వస్తుంది ఇంకొకరికి కొంచెం దెబ్బతిన్న ముక్క వస్తుంది ఇక్కడ సెల్ డివిజన్లో అలా అవ్వట్లేదు అంటే మీరు సెల్ యొక్క డివిజన్ని మ్యాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదనే అభిప్రాయం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 మళ్ళీ ఈ ఈచ్ సెల్ కెన్ గివ్ రైస్ టు సిమిలర్ లైఫ్ ఫామ్ టోటల్లీ సిమిలర్ లైఫ్ ఫామ్ ఇవ్వగలుగుతుంది ఈ రెండు సెల్స్ తీసుకుని మీరు కనుక దాన్ని కల్చర్ చేసినట్లయితే ఈ సెల్లోంచి ఏ చెట్టు పుడుతుందో ఇంకో సెల్ లోంచి కూడా అలాంటి చెట్టే పుడుతుంది వీటి ఈ రెండు సెల్స్ ఏ సెల్ నుంచి వచ్చాయో దాని నుంచి కూడా అలాంటి చెట్టే పుడుతుంది అంటే ప్రాణతత్వము అది ఏ ఈ తల్లి సెల్ లో పూర్ణంగా ఉంది ఆ సెల రెండు కింద విడిపోయినప్పుడు మళ్ళీ రెండింటి ఎందుకు కూడా పూర్ణముగానున్నది ఇప్పుడు కోడి నాలుగు గుడ్లు పెట్టింది అనుకోండి నాలుగు వన్ ఫోర్త్ వస్తాయా లేకపోతే నాలుగు పూర్తి కోళ్లు వస్తాయా సంథింగ్ లైక్ కాబట్టి దేహానికి డివిజన్ మ్యాటర్కి డివిజన్ అన్నది ఉంది అకౌంట్ ఈజ్ ఆల్వేస్ దేర్ బట్ ప్రాణానికి చైతన్యానికి అకౌంట్ ఉండదు డివిజన్లో అకౌంట్ ఉండదు పూర్ణత్వము అంటే అర్థం అదే అంచేతనే ప్రాణతత్వాన్ని దానికి మూలంలో ఉన్న చైతన్యతత్వాన్ని అర్థం చేసుకునే సందర్భంలో ఈ మనస్సు చూపించేటువంటి ఏ పదార్థ బుద్ధి అయితే ఉంటుందో దానికి అతీతంగా మనం ఎదగాల్సి ఉంటుంది మనస్సులో దేశబుద్ధి కాలబుద్ధి వస్తుబుద్ధి ఇవి ఉంటాయి ప్రతిదాన్ని కూడా అలాగా మనస్సు పరిశీలిస్తూ ఉంటుంది ప్రతి మనస్సు చేత తెలియబడే సర్వము దేశమునకు కట్టుబడి ఉంటుంది దేశము అంటే స్థానము స్పేస్లో బౌండ్ అయి ఉంటుంది అలాగే కాలానికి కట్టుబడి ఉంటుంది అలాగే ఒక పదార్థము ఇంకో పదార్థం నుంచి విడివడి భేదంగా భిన్నంగా ఉంటుంది నానాత్వ విశిష్టంగానే మనస్సు వస్తువుల్ని చూడగలుగుతుంది కానీ ఇప్పుడు ఒక సెల్ రెండు సెల్స్ అయిన చోట అక్కడ ఉండే ఆ ప్రాణతత్వం ఉన్నదే అది దేశానికి కాలానికి వస్తు భేదానికి అతీతంగా అది ఉంటుంది ఆ పూర్ణత్వాన్ని మనస్సు చూ చూడలేదు మనస్సు చేత గ్రహింపబడేది కాదది మనస్సుకుండేటువంటి ఈ దేశబుద్ధి కాలబుద్ధిని తొలగించినప్పుడు ఆ పూర్ణత్వం అనుభవానికి వస్తుంది కాబట్టి వ్యక్తి తన స్వరూపాన్ని తెలుసుకునే సందర్భంలో జడమైనటువంటి దేహమును చూచి ఆ దేహానికి లక్షణాలే తన ఎందు ఆరోపించుకుని గాయం తగిలిందనో తను తను నీళ్లలో మునిగి చచ్చిపోతానో తను నిప్పులు కాలి చచ్చిపోతాననో గాలికి ఏదో అయిపోతానో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు దీని అర్థం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళద్దని లేకపోతే నీళ్లలోంచి తనను తాను రక్షించుకోవద్దనే అభిప్రాయం కాదు బట్ ది ఫ్యాక్ట్ షుడ్ బి క్లియర్లీ అంట్రస్ట్ అభిప్రాయం ఫుల్ హార్డీగా వెళ్ళి నేను రోషయతి మారుతహానో ఆపహన క్లేదయంతి అనో వెళ్ళి నీళ్ళలో దోమకమని హుస్సేన్ సాగర్లో దోమకమనే అభిప్రాయం కాదు బట్ ఒకవేళ ఏ కారణం చేతనైనా హుస్సేన్ సాగర్లో పడ్డా మునిగిపోయి దేహమే కానీ ఆత్మ కాదు అని తెలిసి ఉండడం అవసరం ముక్తయే ఆ సత్యాన్ని తెలుసుకోకపోయినట్లయితే వాడు దేహమునకు బందీ అయి ఉంటాడు మోక్షానికి ఇదే మార్గం ఫైనల్లీ ఆత్మస్వరూప జ్ఞానముంటే ఇదే తాను దేహము కాదు అని తెలుసుకోవటమే తాను దేహము కాదు అని తెలుసుకోవటము అంటే కేవలం ఉదికే చిలక పలికినట్టుగా నేను దేహము కాదు అని అనడం కాదు దేహము నాకు ఏది జరిగినా అది నాకు జరుగుటలేదు అనే సత్యాన్ని చాలా దృఢంగా అవగాహన చేసుకోగలగటం దాని పేరే ఆత్మజ్ఞానము అని అంటారు కాబట్టి దీని భాష్యకర్లు శుద్ధము ఆయన ఏమంటున్నారంటే అవతారికలో కస్మాత్ అవిక్రీయ ఏవ ఇది ఆహా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 తర్వాత నీటి యొక్క సంయోగం చేత వికారాలు వస్తాయి నీటిలో పారేస్తే దానికి ఏమో వికారాలు వస్తాయి ఇప్పుడు మట్టి కొండ నేను మట్టిని తీసుకెళ్లి మట్టి ముద్దం తీసుకెళ్లి నీటిలో పారేశారనుకోండి అది విడిపోతుంది ఏదో అవుతుంది కట్టిని తీసుకెళ్లి నీటిలో పారిస్తే ఉబ్బుతుంది ఏదో అవుతుంది నిప్పుల్లో పారిస్తే వికారం వస్తుంది గాలిలో పారిస్తే వికారం వస్తుంది కాబట్టి అటువంటి వికారములన్నీ దేహానికి ఉంటాయి ఈ వికారములు ఆకాశానికి వికారం ఉండదు ఆకాశం వికారాన్ని కలిగించదు వికారమును పొందదు అంచేతనే మీకు దృష్టాంతంలో నాలుగు భూతాలే దృష్టాంతంగా ఇస్తారు ఐదో దుదృష్టాంతంగా ఉండదు కనుక ఈ నాలుగు రకములైన వికారములు సంభవము ఈ నాలుగు వికారములు దేహానికి ఉన్నాయి ఆబ్వియస్లీ ఆత్మస్వరూపానికి ఈ వికారములు లేవు అది ప్రతిపాదన అందాము ఏనం ప్రకృతం దేహినం నందంతి శస్త్రాణి నిరవయవత్ నా అవయవ విభాగం కవ్వతి శస్త్రాన్ని అని ఏనం శస్త్రాంతి అది వాక్యం ఏనం అంటే దేహినం దేహీ అని రెండు విభాగం చేసి పెట్టారు కదండి దేహము వేరే దేహి వేరే దేహములో ప్రకటమయ్యేటువంటి ఏ ప్రాణ ప్రాణశతత్వము గలదో లేదా ఇంకా బెటర్ ఆ ప్రాణతత్వానికి మూలంలో ఉండే చైతన్యము గలదో దానిని దేహి అని అంటారు దేహంలో ప్రకటమయ్యేది దేహి దేహము గలది దేహి దేహము దేహము గలది గృహము గృహీ ధనము ధనీ దేహము దేహి దేహం వేరు దేహి వేరు దేహం దేహానికి వచ్చిన మార్పు దేహికి రానక్కర్లా ఎప్పుడు వస్తాయి దేహమే దేహి అనే అజ్ఞానం చేతనం వస్తాయి లేకపోతే రానక్కర్లేదు సో ఎనీవే సో ఈ యేనం అంటే ఈ దేహీనం పై శ్లోకంలో దేహీ సంజాతి అని ఉంది కదా దేహీ కొత్త దేహంలోను పొందును అని ఉంది ఆ దేహి గురించి చెప్తున్నారు ఏనం ప్రకృతం దేహీనం ఈ దేహిని ప్రకృతం అంటే కాంటెక్స్ట్లో ఉన్నటువంటి దేహిని చర్చనీయాంశం ఏమిటి దేహీ దేహముందు ప్రకటమయ్యే ఏ తత్వము ప్రాణతత్వము జీవతత్వము కలదో దానికి దేహి అని పేరు అది చర్చనీయాంశం దాని ప్రకృతం అంటే అర్థం అది చర్చనీయమైన మనం చర్చిస్తున్నటువంటి ఈ దేహిని శస్త్రాన్ని నచ్చిందంతి శస్త్రములు శస్త్రాన్ని అంటే అస్యాదిని అసి అంటే కత్తి ఆది శబ్దం చేతను ఇంకా ఏవైనా గన్సు ఇటువంటివి కూడా తీసుకోవచ్చు అస్యాదీని కత్తి మొదలైనవి ఈ దేహిని ఛేదించలేవు కోసివేయలేవు అస్యాదీని నాకు చెందే ఎం చేత కోసివేయలేవు అంటే ఇప్పుడు చూడండి ప్రాణము సెల్ దృష్టాంతం తీసుకుంటే ఆ సెల్ రెండు సెల్స్ అయినప్పుడు మెటీరియల్ వైజ్ మీకు డివిజన్ ఉంది ఆ సెల్ లో ఎంత మెటీరియల్ ఉందో అంత సెల్ అంత మెటీరియల్ మీకు రెండు సెల్స్లో కలిపి ఉంటుంది ఆ ఒరిజినల్ సెల్ సే వన్ యూనిట్ వెయిట్ ఉందనుకోండి అది రెండు సెల్స్ కింద డివైడ్ అయితే ఈక్వల్ సెల్స్ ఈచ్ సెల్ విల్ బి స్మాలర్ దాన్ ది ఒరిజినల్ సెల్ టూ స్టార్ట్ విత్ మళ్ళీ అది గ్రో అయినప్పుడు ఆ స్టేజ్కి వస్తుంది బట్ టూ స్టార్ట్ విత్ స్మాల్గా ఉంటుంది తర్వాత ఆ సెల్ వన్ యూనిట్ వెయిట్ ఉంటే ఈచ్ సెల్ వెయిట్ ఎంత ఉంటుంది హాఫ్ ఉంటుంది ఎందుకు అలా ఆ సెల్ యొక్క దేహ నిర్మాణంలో వినియోగింపబడిన ఏ పదార్థములైతే ఉన్నాయో అంటే కొంత సాలిడ్ మెటీరియల్ ఉంటుంది లిక్విడ్స్ ఏవో ఉంటాయి ఫ్లూయిడ్స్ ఉంటాయి కదండీ వాటరు మొదలైనవి ఇవన్నీ కూడా సవయవములు అంటే అవయవములు కలిగిన ద్రవ్యాలు ద్రవ్యాలు సో ఘన ద్రవ్యం కావచ్చు ద్రవద్రవ్యం కావచ్చు ద్రవ్యములు ద్రవ్యములు గనుక సవయవములు కనుక అవి విడతీసినప్పుడు వాటికి మెటీరియల్ ఎక్కువ ఉంటుంటుంది ఇక్కడ ఉండే అవయవాలు ఎక్కడుండవు ఇక్కడుండే అవయవాలు ఎక్కడుండవు అన్నట్టుగా ఇక్కడ ఉన్న అంటే మొత్తం వెయిట్లో సగమే ఉంటాయి కానీ ప్రాణము సగము కా అగటలేదు ప్రాణశక్తి సగం అవటం ఎందువల్ల ఇప్పుడు ఒక సెల్లో ఉన్న మెటీరియల్ వైజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ ఇంటూ టూ హావ్స్ ఛేదం వచ్చింది కానీ ప్రాణశక్తికి ఛేదం రాలేదు ఎందువల్ల ఎందువల్లంటే ప్రాణశక్తి సవయవము కాదు నిరవయవము ఇప్పుడు కుండను రెండు ముక్కలు చేసినప్పుడు ఆకాశం రెండు ముక్కలు అవ్వలేదు కుండే రెండు ముక్కలు అయింది సో ఎందుకంటే ఆకాశం నిరవయవం దాన్ని రెండు ముక్కలు చేయటం కుదరదు కుండ అయితే సవయవం దాన్ని రెండు ముక్కలు చేయచ్చు విత్ పార్ట్స్ వితౌట్ పార్ట్స్ పార్ట్స్ ఉంటే రెండు ముక్క రెండు పార్ట్స్ కింద బ్రేక్ చేయొచ్చు వితౌట్ పార్ట్స్ కనుక ప్రాణతత్వాన్ని రెండు ప్రాణాలు చేయటం కుదరదు రెండు ప్రాణాలు అయినప్పుడు కూడా పూర్ణంగానే ఉంటుంది రెండు చోట్ల ఓ సగం ఓ సగం ఉండదు ఎందుకంటే ప్రాణము అది పూర్ణ ఎక్కడున్నా పూర్ణంగానే ఉంటుంది అది మరి చిన్న పెద్ద ఉందంటే చిన్న పెద్ద ప్రాణము చిన్న పెద్ద కాదు అసలు చిన్న పెద్ద బుద్ధినే ప్రాణము మీరు అప్లై చేయకూడదు యు షుడ్ నాట్ లుక్ అట్ లైఫ్ ఎ స్మాల్ అండ్ బిగ్ స్మాల్ అండ్ బిగ్ చూసే బుద్ధి ఏదైతే కలదో వీడు కోడిన అమ్మితాడు వాడు కోడి నమ్మునప్పుడు తూకం వేసి అమ్ముతాడు కో బతుకున్న కోడిని తూకం వేసి అమ్ముతాడు వాడి బుద్ధితోటి మనం ఆలోచిస్తేలాగా ఆ బుద్ధి తప్పు సో బతికున్న కోడిని కొనుక్కునేప్పుడు కూడా అది ప్రాణము అది పూర్ణము తూకం తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు పూర్ణము సో అలాగే సెల్ సైజు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు పూర్ణము ప్రాణం పూర్ణము ప్రాణం మొక్కలు అవ్వదు ఎందుకంటే అది సవయవం కాదు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 అగ్నిరపీ నభస్మీకరోతి అగ్ని కూడా ఈ ప్రాణతత్వాన్ని జీవతత్వాన్ని ఆత్మతత్వాన్ని ఉడికే వేరియస్ లెవెల్స్లో ఆ పదాలు వాడుతున్నాను నేను మీకు తెలుసు సో ఆత్మస్వరూపమును బూడిద చేయలేదు దేహాన్ని బూడిద చేసేస్తుంది సందేహం లేదు కానీ ఆత్మస్వరూపాన్ని మాత్రం బూడిద చేయజాలదు మళ్ళీ అదే రీజన్ ఇప్పుడు మంట పెట్టారనుకోండి కట్టు ఉంటే కాలిపోతుంది నీళ్లుంటే ఇగిరిపోతాయి ఆవిరైపోతాయి వాయువు ఉంటే వేడెక్కుతుంది కానీ ఆకాశానికి ఏమీ కాదు ఎందుకంటే ఆకాశం నిరవయవం అంటే ద్రవ్యం కాదు ద్రవ్యమైతే నిప్పు మార్పును తీసుకురాగలుగుతుంది ఆకాశం ద్రవ్యం కాదు సవయవం కాదు కనుక నిప్పు ఆకాశాన్ని ఏం చేయలేదు ఇంకా ఆకాశం దృష్టాంతంగా చెప్తూ ఉంటాము ఆత్మస్వరూపాన్ని అగ్ని ఏమీ చేయలేదు తర్వాత తేనం క్లేదయం క్లేదనము అంటే విడిపోవునట్లు చేయుట దాని పేరు క్లేద అనే పదానికి అర్థం అవుతాయి హిందీలో ఏం రాడు చూసారా భిగో నహీసక్తాం రా భిగో అంటే అలా విడతీయడం అనుకుంటున్నాను నేను తడేవటం తడవడం అంటే కూడా విడిపోవడమే విడిపోతుంది నీరు ప్రవేశించి ఒక అవయవానికి ఇంకో అవయవానికి మధ్యలో నీరు ప్రవేశించి విడగొట్టేస్తుంది అది క్లేదనము తడేవడం అంటే విడిపోవడమే పోలండి తడనే చెప్పుకుందాం పర్వాలేదు అసలు తడేవడంలో ఉండే అర్థం అది ఆ క్లేదనే పదంలో అర్థం ఉన్నది విడిపోవడం అర్థం ఉన్నది ఎనీవే ఒకప్పుడు కలుపుతుంది కూడా రెండో కలిపినప్పుడు కలుగుతుంది ఆ ఉందిలేదు విడిపోవడమే ఇప్పుడు మీరు ఆ చపాతి పిండికి నీళ్లు పోసి ముద్ద చేస్తారు దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది ఆ రకంగా కలిపినప్పుడు కలిపితుంది కూడా కానీ మామూలుగా కలిసి ఉన్నది విడిపోతుంది నీళ్ళలో పారేస్తే ఆ సెన్స్లో క్లేదనం అని వాడారు పోన్లండి తడపడమని చెప్పుకుందాం సో నీళ్లు ఏ ద్రవా ద్రవ్యాన్నైనా సరే తడిసీట్లా చేస్తాయి ఏ ద్రవ్యాన్నైనా సరే కానీ ఆత్మస్వరూపమును నీళ్లు తడుపజాలవు ఆత్మేమిటి ఆత్మదాకా వెళ్ళక్కర్లా ఆకాశాన్ని కూడా తడిగా చేయలేవు వాయువుని తడిగా హ్యూమిడిటీ అనేది ఒకటి ఉంటుంది అగ్నిని చల్లారుస్తాయి కానీ ఆకాశాన్ని కూడా తడిగా చేయలేవు ప్రాణాన్ని తడిగా చేయలేవు ప్రాణానికి ఏమీ అవదు అలాగే ఆత్మ చైతన్యానికి కూడా ఈ నీళ్ల వల్ల ఉండదు ఇంతలా ఎందుకు చెప్తారంటే ఆ అజ్ఞానము చాలా దృఢంగా ఉంటుంది ఈ పదార్థముల యొక్క లక్షణములను తన మీద ఆరోపించుకుని వీడు దేహమునకు తాను సాక్షి అనే సత్యాన్ని విస్మరించి కూర్చుంటాడు అందుకోసం పదే పదే ఆ సత్య దాన్ని బాగా వివరిస్తూ ఉంటారు ఆ వాసన పోవటం కోసం ఇప్పుడు అప్పులు ఏం చేస్తాయి ఎలా తడుపుతాయి ఆయన శంకర్లు విశ్లేషణ రాస్తున్నారు సో నేను చెప్పిన మాట ఏదో గుర్తుండి చెప్పాను హీఈస్ గోయింగ్ టు రైట్ ఇట్ అందాము అపాంహి సవయవస్తున ఆర్ద్రీభావకరణేన అవయవ విశ్లేషాపాదనే సామర్థ్యం అది క్లేద పదానికి అర్థం అది అప్పులు అప్పు అంటే అప్పులు అంటే నీళ్లు సంస్కృతంలో అప్ అంటే జలము సో కొంతమంది కవులు అప్పు అనే పదాన్ని తెలుగులో శ్లేషతో వాడారు ఎందుకంటే సంస్కృత పదం అని అనుకుంటే నీరు అని అర్థం తెలుగు పదం అనుకుంటే లోన్ తీసుకోవటం అని అర్థం అప్పు సూర్యుడు అప్పు తీసుకుంటాడు రాశాడు ఒక కవి వాడాశాడు కవి కవికి తత్తుతే ఎటువంటి ఐడియాస్ ములపుడు వెంకటరమణ అని ఓ కవి సో సూర్యుడు అప్పు తీసుకుంటాడు ఒకడు ఒకడు అప్పు తీసుకుంటూ ఉంటాడు ఇలాగా తెల్లారిస్తే అప్పే పదా అంటే చూడు సూర్యుడు ఒడవలడు చూడు తెల్లారు లేవగానే అప్పులు తీసుకుంటూ ఉంటాడు ఎప్పుడు తీసుకో అప్పుకుంటూ ఉంటాడు సూర్యుడు అప్పు తీసుకోగానే నేను ఎందుకు తీసుకో అది ఇది కవి యొక్క లక్షణం సో మరి సూర్యుడు అప్పు తీర్చేస్తాడు కదా నేను తీర్చేస్తాను వెంటనే తీరుస్తాడా ఏమి సూర్యుడు జూన్లో ఉన్నదాకా తీర్చడం అలాగే నేను కూడా జూన్లో తీరుస్తా అది ఇలా నడుస్తుంది అనమాట డిస్కషన్ అప్పు వెరీ ఇంట్రెస్టింగ్ సో అపాంహి అప్పులు సవయవస్య వస్తున అది అవయవములు కలిగిన పదార్థమై ఉండాలి ఉంటే ఏం చేస్తాయి అప్పులు ఆర్ద్రీభావకరణైన అవయవ విశ్లేష అపాద అపాద ఆపాదనే సామర్థ్యం అప్పులకి ఈ సామర్థ్యం ఉండదు ఏమిటంటే అసత్యము ఆర్ద్రీభావకరణ తడిగా ఇట్లా చేస్తాయి అవయవ విశ్లేష ఆ పాపములు విడిపోవుట అనే పనిని చేయగలుగుతాయి ఆ సామర్థ్యము అప్పులకు ఉన్నది ఇక్కడ అవయవములనేది ముఖ్యం ఎందుకంటే ఆత్మ నిరవయవము కావుననే అవిక్రీయము అది మెయిన్ ప్రతిపాదన అది కాబట్టి అటువంటి సామర్థ్యం ఉన్నది దాని ఎందుకనక అవయవములు ఉంటే అప్పులు దాన్ని ఎలా విడగొడతాయి మహాపర్వతాన్ని కూడా అప్పులు విడగొట్టి ఇసుక కింద మారుస్తాయి అవయవం ఉంటే చాలు దాన్ని అలా బ్రేక్ చేస్తూ ఉంటాయి కానీ ఆత్మస్వరూపాన్ని ఏమీ చేయలేవు ఎందుకంటే ఆత్మనిరవయవం గనుక అదే తత్ నా నిరవయవే ఆత్మని సంభవతి కాబట్టి నిరవయవమైన ఆత్మయందు తంటే అది అదంటే విడిపోవటం విశ్లేషము అది విడిపోవటం అనేది సంభవము కాదు చూడండి మహాత్ముల దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్న అడిగారు అనుకోండి ఆ ప్రశ్నకి ఒకప్పుడు చాలా ఉత్కృష్టమైన సమాధానం చెప్తే జనాలు ఆ సమాధానాన్ని స్వీకరించడానికి కూడా ఇబ్బంది సో ఒక ఆయన నన్ను అడిగారు ఏమండి మరణించిన తర్వాత పునర్జన్మ ఏం జన్మొస్తుంది అని అదో అడిగారు అంటే నేను చెప్పాను చూడండి పునర్జన్మ అనేది భారత హిందూ సిద్ధాంతంలో ఉండనే ఉన్నది సర్వత్రా చెప్పే మాట ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పాముగా దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహాన్ని తీసుకుంటాడు పునర్జన్మ అనేది ఉంది కానీ పునర్జన్మని తత్వంగా శాస్త్రం ప్రతిపాదించటం లేదు బ్రహ్మ విద్యలో నిర్ధారించడం కోసం బయలుదేరలేదు పునర్జన్మని నిర్ధారించటం లేదా మనకేదైనా కామనలు ఉంటే అవి తీర్చుకునేందుకు కర్మల్ని చేయటం ఇవన్నీ నిర్ధారించడానికి బ్రహ్మ విద్య ఎందుకండి ఇది బ్రహ్మవిద్యలో భాగం కాదండి అదంతా కూడా సంసార విద్యనే అని ఆలోచన ఉంటుంది సంసారంలో భాగమే ఇక్కడ మరణించి ఇంకోటి వంట జన్మిస్తే దాంట్లో దానికి బ్రహ్మ సంబంధం దానికి కాబట్టి మీరు ఏ ఆన్సర్ కావాలి చూడండి ఆత్మకు మీ స్వరూపమైన ఆత్మకు పునర్జన్మ లేదు ట్రై టు నో దాట్ తర్వాత మీరు ఒక లెవెల్లో శాస్త్రంలో కూడా ఒక లెవెల్లో ఆత్మ పరిచ్ఛిన్నమై దేహముతో దేహములో ప్రకటమైనప్పుడు దేహము యొక్క లక్షణాలన్నీ ఆత్మ మీద ఆరోపించేసి దానికి జీవుడని వేరే పేరు పెట్టి ఆ జీవుడి యొక్క గతి ఇటువెతాడా అటు వెళ్తాడా అని నిరూపించే భాగం ఉంటుంది ఆ భాగంలో ఆన్సర్ మీకు కావాలనుకోండి ఓకే దట్ ఆన్సర్ విల్ బి గివెన్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 అంటే ఏమోడమేటి ఇక్కడ విలీనమై అదిగో అలా వచ్చి ఇక్కడ తేలింది అని మళ్ళీ ఇంకో చోట చూపించవచ్చు మీరు ఈ తరంగమే ఆ తరంగం అయింది అని ఒక రిప్లై ఇంకో రిప్లై ఏమిటంటే ఈ తరంగము సముద్రంలో విలీనమైంది ఆ తరంగం సముద్రం నుంచి పుట్టింది అయితే ఈ తరంగం ఆ తర ఈ తరంగమే ఆ తరం ఎందుకండి ఈ క్యాల్కులేషన్స్ అన్నవి సర్వం సముద్రంలో విలీనమవుతాయి సర్వం సముద్రంలోంచి పుడతాయి మీరు ఈ అవాంతర కారణాన్ని ఇది మనస్సు యొక్క ఒక హ్యాబిట్ అనమాట మనస్సుకి కారణ మీమాంస చేయటం తృప్తి ఉంటుంది మనస్సుకి ప్రతిదానికి ఒక కారణాన్ని వెతకటానికి మనస్సు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ ఎందుకు వచ్చిన కారణం అన్నిటికీ ఒకే కారణం తెలుసుకుంటే వాడు జీవన్ముక్తుడైపోతాడు కాబట్టి నేను ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను అని అలాగా అవాంతర కారణాలని ఏమి వెతుకుతాము నేను ఒకే చోటు నుంచి వచ్చాను నేనేమిటి సకల ప్రాణులు ఒకే పరమేశ్వరుడు నుంచి వచ్చే మళ్ళీ అదే పరమేశ్వరుల్లో విలేనమవుతాయి అది తెలుసుకుని ప్రయత్నం చేస్తే పోతుంది కదా అది ధోరణే ఆ ధోరణిలో మాట్లాడతారు కాబట్టి ఆత్మనిరవయవము దాని ఎందు ఇలా విడదీయటం అనేది సంభవము కాదు తథ స్నేహవద్రవ్యం స్నేహ శోషణేనా నాశయతి వాయు ఈ వాయువు కూడా అంతే ఇప్పుడు వాయువు ఏం చేస్తుందంటే స్నేహవత్ ద్రవ్యం స్నేహము గల ద్రవ్యమును స్నేహము అంటే తడి నూనె స్నేహ శబ్దానికి నూనె అని అర్థం అతుక్కుంటుంది స్నేహ స్టిక్కీ ఆ స్టిక్కీగా ఉన్న ద్రవ్యాన్ని ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ స్టిక్కింగ్కి అవసరమైనటువంటి ఆ ద్రవాన్ని తీసి పారిస్తే ఆ స్టికింగ్కి నేచర్ లేకుండా అయిపోతే అప్పుడు ఆ పదార్థం ఏంటవుతుంది కొలాబ్స్ అయిపోతుంది బాడీ డిహైడ్రేట్ అయితే ఏమిటవుతుందండి కథ ఫుల్గా డిహైడ్రేట్ కానక్కర్లా బాడీలో పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఏదో అరవై ఎనిమిదో డెబ్బైదో శాతం ఉంది ఒక్క పది శాతం వాటర్ తగ్గేప్పటికీ అయిపోతుందంటే ఇంకా అవయవాలన్నీ కూడా శోషణం ప్రారంభం అయిపోతుంది శోషలోకి వెళ్ళిపోతాయి అండ్ డే డై ఎందుకు వాట్ ఈజ్ డెత్ అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ స్నేహము అంటే ఈ పదార్థములనన్నింటిని కలిపి ఉంచేటువంటి ఆ ద్రవద్రవ్యము అది ఎప్పుడైతే తొలగిపోయిందో వాయువు యొక్క ప్రభావం చేత ఆ పదార్థం విడిపోయి నాశనమైపోతుంది ఆ విధంగా సవయవ పదార్థాలకు అవుతాయి ఇటువంటి లక్షణాలన్నీ ఆత్మకి కాదు స్నేహ శోషణైనా ఆ లోపల తడిని ఆ స్టికింగ్ నూనెని ఎండగొట్టేసి వాయువు ఆ పదార్థాన్ని నాశనం చేసేస్తుంది ఆ విధంగా వాయువు ఆత్మని చెయ్యలేదు అని అన్నారు ఏనం స్వాత్మానం నోషయతి మారుత అబట్టి ఈ విధంగా వాయువు కూడా వ్యక్తి యొక్క ఆత్మస్వరూపాన్ని స్వ ఆత్మానం స్వాంటి దేహి యొక్క ఆత్మస్వరూపం స్వాంటి దేహి తన యొక్క తన యొక్క అంటే తాను ఎవరవుతారండి తాను సర్వనామం కదా స్వ సర్వనామం స్వస్వస్వే సర్వనామం తాను అంటే సర్వనామం ఎవడవుతారు తాను అంతకుముందు ఎవరు చెప్తే వాళ్ళే అవుతారు అంతకుముందు దేహీ ప్రకృతం కదా అశ్వ ఆత్మానం ఆ దేహి యొక్క ఆత్మ ఆత్మ దేహి యొక్క ఆత్మ ఏమిటి చైతన్యం సో ఆత్మ చైతన్యమును వాయువు ఎండగొట్టలేదు గోరకంగా కూడా చెప్పుకోవచ్చు కానీ అంత అలా అనవసరం వాయువు వాయువు యొక్క స్వాత్మ కూడా ఈ చైతన్యమే కాబట్టి వాయువు తన ఆత్మ అయిన చైతన్యాన్ని ఎండగొట్టలేదు అలా కూడా చెప్పచ్చు ఎలా చెప్పినా పంచభూతముల వల్ల కలిగే మంచి చెడులు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఇక్కడ చెడే చెప్పారు పంచభూతము వల్ల హానిని ప్రస్తావించారు పంచభూతముల వల్ల జరిగే మంచి దేహానికే జరుగుతుంది ఆత్మకే కాదు పంచభూతముల వల్ల జరిగే చెడు దేహానికే జరుగుతుంది ఆత్మకు కాదు నేను పంచభూతములో సమ్మేళనమైన దేహము నేను కాదు ఈ సమ్మేళనములో ప్రకటమవుతున్నా దీనికి అతీతంగా ఉండేటువంటి ఆత్మ చైతన్యము నేను ఈ విషయాన్ని దృఢంగా తెలుసుకున్నవాడు ఆ సమయంలోనే మీకు సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు ఇప్పుడు సంస మోక్షం విముక్తి మోక్షము బంధము కేవలము ఈ రెండు అంశాల మీద ఆధారపడి ఉన్నది దేహాభిమానము దేహాభిమానము అంటే దేహమే నేను అనే అభిమానము దేహాభిమానము ఈ దృఢంగా ఉన్న చోట సంసారం దృఢంగా ఉంటుంది దేహాభిమానం శిథిలంగా ఉంటే అంటే పలచగా ఉంటే సంసారం పలచగా ఉంటుంది దేహాభిమానం లేకపోతే వాడే జీవన్ముక్తుడు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇట్స్ ఎ గ్రోత్ ఇది గ్రోత్ అనమాట సో దేహాభిమానం కొన్ని సందర్భాల్లో చాలా దృఢంగా ఉంటుంది మరి కొన్ని సందర్భాల్లో శిథిలము జీవన్ముక్తుని దగ్గరకు వచ్చే అసలే ఉండదు ఈ ఆధునిక కాలంలో ఆధునిక కాలమే కర్లేదు అన్ని కాలాల్లోనూ ఉంది అజ్ఞానం అనేది సమానంగానే కొంచెం హెచ్చుతుకులు ఉంటాయి ఏదో ఈ ప్ర ఈ సంస్కృతిలో బతికి వాళ్ళకి మన సంస్కృతి ఒకటి ఉంది కదండి ప్రాచీన సంస్కృతి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 వెర్టికల్గానూ హారిజాంటల్ గాను డివైడ్ అయిపోయింది ఈ డివిజను రాజకీయ నాయకులు తెచ్చివేరేమో అని నేను అనుకునేవాడిని ఒకప్పుడు ఎందుకంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇష్యూ లేని చోట ఇష్యూ క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి డివైడ్ చేస్తారు ఇప్పుడు నాగార్జునసాగర్లో నీళ్లు ఉన్నాయనుకోండి ఏవో ఉన్నా నీళ్ళు ఏవో ఉన్నాయి వాడుకోవచ్చు అదో ఇష్యూ కాదు కానీ అక్కడ ఈ నాగార్జున సాగర్ నీళ్లు మహబూబ్ నగర్ వాళ్ళకి వెళ్ళాలా శ్రీశైలం వాళ్ళకి వెళ్ళాలా అంటే ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తారు సో మచ్ సో సో ఇట్ సో హ్యాపెన్స్ అక్కడ ఒక కాలం ఉంది ఆ కాలం ఒక వంతెన ఉంది ఆ వంతెనకు అవతల వైపు జిల్లా వాళ్ళు వంతెనకి యువతల వైపు ఈ జిల్లా వాళ్ళు కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసి కొట్టుకున్నారు కొద్ది కాలం క్రితం ఈ నీళ్లు మాకు కావాలంటే మాకు కావాలి ఆ నీళ్ళలో ప్రవహిస్తూనే ఉన్నాయి ఆ నీళ్లు మావంటే మావని వీళ్ళు దగ్గరకుంటున్నారు రాళ్ళు అలా కొట్టుకోవడం ఎందుకు జరిగిందంటే ఇటు నుంచి కొంతమంది రాజకీయ నాయకులు ఈ నాయకులు అట్నుంచి ఏదో రాయలసీమ నాయకులు వీళ్ళు వాళ్ళు కూడా ఒకళ్ళని ఒకళ్ళు అలా ప్రోత్సాహం చేసి కొట్టుకుని ఇట్లా చేశారు కాబట్టి రాజకీయ నాయకులు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు అని అది మామూలుగా అందరూ గమనించే సంగతి కానీ నాకేమనిపించిందంటే కేవలం రాజకీయ నాయకులే కాదు మీడియా కూడా బాగా పెరిగి సమాజాన్ని విడతీయటంలో మీడియా తన పాత్రని పోషిస్తోంది అని అనిపించింది ఇప్పుడు రైల్వే బడ్జెట్ వచ్చింది అనుకోండి ఈ బడ్జెట్ని వీళ్ళు ఎలా విశ్లేషణ చేస్తున్నారంటే ఓవరాల్గా రైల్వేస్ రైల్వేస్లో మీకు డివిజన్ వైజ్ డివైడ్ చేయడానికి అవకాశం తక్కువ ఇప్పుడు ఇక్కడ రైలు ఎక్కారనుకోండి ఇక్కడ రైలు ఎక్కి ఢిల్లీ వెళ్ళారనుకోండి అదే నాలుగైదు స్టేట్స్ని కవర్ చేసుకుంటూ పోతుంది కొన్ని రైళ్ళైతే అలెప్పి బొకారో అని ఒక రైలు ఒకటి ఆ రైలు మూడు రోజులు ప్రయాణం చేస్తుంది తర్వాత కొచ్చిన్ నుంచి బయలుదేరి కొచ్చిన్న థిన్ సుఖియా రైలు ఒకటి ఉంది అది కొచ్చిన్లో ఎక్కితే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 ఈ బడ్జెట్ చర్చలో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే లాలూ ప్రసాద్ మొత్తం బీహార్కి చేసుకుంటాడు ఇంకే రాష్ట్రానికి చేయడు అని ఇలా మొదలుపెట్టి ఆంధ్రాకి ఏమొస్తుంది లేదు ఆంధ్రాకి రావడం మొత్తం ఓవరాల్ రైల్వే వ్యవస్థ బాగుపడితే మనది బాగానే ఉంటుంది ఇప్పుడు మద్రాసు తమిళనాడు ఎక్స్ప్రెస్ బాగా నడుస్తుంది తమిళనాడు ఎక్స్ప్రెస్ మద్రాసు టు ఢిల్లీ బాగా నడుస్తుంది అనుకోండి మనం కాజీపేటలో ఎక్కి ఢిల్లీ వెళ్ళొచ్చు మనకే లాభం దాంట్లో తమిళనాడు లాభం ఏమిటి మన కోట మన ప్రకారం మనము టికెట్ కొనుక్కుని వెళ్ళొచ్చు ఏదో రకంగా దాంట్లో పడితే అది ఢిల్లీ మోసిపోతుంది అది సరిగ్గా నడవట్లేదు అనుకోండి అందరూ నష్టపోతారు కేవలం తమిళనాడు వాళ్ళే నష్టపోతారా ఏమి ఏదో సంఖ్య సంఖ్యని బట్టి వాటెవర్ ఈ విధంగా ఆంధ్రాకి రావాల్సినంత రాలేదు ఓకే పోనీ అక్కడ ఆగచ్చా ఇష్టాబ్ దేర్ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినంత రాలేదు ఈ గోళెప్పుడూ ఉండేదే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 ఈ చర్చని ఒకప్పుడు రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ ప్రోయాక్టివ్గా ఈ మీడియా వాళ్ళు దాన్ని నడిపిస్తున్నారు సో సమాజం యొక్క చూస్తే కొంత మనసుకి క్లేశం కలుగుతూ ఉంటుంది ఎనీవే లోకంలో పరిస్థితి ఎలా ఉందంటే దేహాభిమానము చాలా బలమయ్యేట్లా ఉంది దేహాభిమానాన్ని పని కట్టుకుని బలం చేయకూడదు ఉంటుంది ప్రతివాడిలోనూ దేహాభిమానము దేహము అజ్ఞానం వల్ల వచ్చేటువంటి అవలక్షణాలు ఇవన్నీ ఉంటాయి ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి వి పని కట్టుకుని దానిని ప్రమోట్ చేయకూడదు నేను మనవి చేసింది ఏంటంటే దేహాభిమానాన్ని ఇప్పుడు ఈ క్షణంలో అందరూ విడిచిపెట్టేసి జీవన్ముక్తులుగా రోడ్డు మిగిలిపోవాలని నేను దట్ దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ సొసైటీ మూవ్స్ ఆన్ బట్ ది పాయింట్ ఈజ్ పని కట్టుకుని దేహాభిమానాన్ని ప్రమోట్ చేసినట్లయితే తద్వారా మీరు అపకారం చేస్తున్నారు ఎదరవాడికి అపకారం తనకి తాను అపకారం చేసుకోవడం సో ఆ విధంగా ఇప్పుడు బిజినెస్ వాడు ఉన్నాడు అనుకోండి బిజిన బిజినెస్ వాడు చేస్తున్నాడంటే వాడికి ప్రమో ప్రాఫిట్స్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వాడు చేసేది చేస్తాడు బిజినెస్ వాళ్ళు చేశారంటే ఓకే లెట్ దెమ్ డూ ఇట్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ రెలిజియస్ ఇన్స్టిట్యూషన్సు స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ స్పిరిచువల్ మాస్టర్స్ కనీసం వీళ్ళైనా దేహాభిమానాన్ని ప్రమోట్ చేయకుండా ఉండాలి కానీ సర్వత్రా కూడా దేహాభిమానాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగానే కనపడుతుంది సపోజ్ బర్త్డే బ్యాష్ ఉందనుకోండి దాంట్లో దేహాభిమానాన్ని ప్రమోట్ చేస్తున్న లక్షణం కనపడుతుంది మరణ భయాన్ని ప్రోజెక్ట్ చేస్తున్నారనుకోండి నేను చచ్చిపోతానేమో అనే భయాన్ని నేను ప్రోజెక్ట్ చేశాను అనుకోండి సపోజ్ సపోజ్ నేను ఎవరో జాతకం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను అనుకోండి వెళ్తే ఆయన జాతకం చూసి స్వామీజీ మీకు అరవై ఏళ్ల లోపల మీకు గండమున్నది గండము ఈ తెలుగు పదం సంస్కృత పదం అని నాకు అర్థం కాదు తెలుగు పదం సంస్కృత పదం కాదు ఎందుకంటే సంస్కృతం అయితే గండము అంటే చెక్కి లేని వినే ఉంటుంది చెక్కి అర్థం అది తెలుగు పదం ఈ గండ తెలుగు పదం స్వామీజీ మీకు గండం ఉంది అని ఈ జ్యోతిషం వాళ్ళు స్వామీజీని ఏమైనా రెక్క పెడతారనుకుంటున్నారా మీరు వాళ్ళు స్వామీజీ కూడా జ్యోతిషం చెప్పేస్తారు ఏమే ఎవరికైనా జ్యోతిషం చెప్తారు వాళ్ళ వాళ్ళ లెక్క ఏదో ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది వాళ్ళ క్యాల్కులేషన్స్ వేరే ఉంటాయి వాళ్ళ ఆకాశం కేసు చూడాల్సిన పని లేదు మీకు తెలుసా అది అంటే ఇదిగే సూర్యుడు చంద్రుడు అంటాడు రాహు శుక్రుడు అంటాడు తర్వాత ఇంకా ఏదో శుక్రుడు వేరే ఇవన్నీ అంటాడే కానీ తలుపులు వేసుకుని లోపల గదిలో కూర్చొని ఈ మాటలన్నీ ఏమంటే మీరు ఎప్పుడైనా తెల్లవలసిన వేగుచుక్క అని ఆ చంద్రుడు పక్కనే వస్తూ ఉంటుంది దాన్ని ఏదో శుక్రగ్రహము ఏదో గ్రహం అంటారు ఎప్పుడైనా చూసారా అంటే అదేమిటి వేగుచుక్క వాళ్ళకి అక్కడ వస్తున్న శుక్రగ్రహం అని అది కూడా తెలియదు వాళ్ళకి చూడాల్సిన అవసరం లేదు తెలిస్తే అది ఇంకో సందర్భంగా తెలిసిన మాట కానీ ఈ క్యాల్కులేషన్కి దానికి సంబంధం ఏమైంది ఈ క్యాల్కులేషన్ ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ స్ట్రాటజీ దానికి మీకు పైన ఉన్న గ్రహాల పరిస్థితికి సంబంధం లేదు అంచేతనే సూర్యుడు కూడా గ్రహంగా పరిగణింపబడుతుంది చంద్రుడు కూడా గ్రహం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 ఇప్పుడు స్వామీజీ చచ్చిపోకుండా ఏం చేయాలి అని ఇప్పుడు అందరూ కలిసి ఆలోచించి ఏదైనా ఒక పూజా పురస్కారం మొదలుపెట్టారు దానికి ఆ ఉపాయం కూడా మళ్ళీ మీరు మీలో ఇద్దరు ముగ్గురు ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి మళ్ళీ ఇంతకంటే పెద్ద జ్యోతిష్యుని కన్సల్ట్ చేశారనుకోండి కరెక్టే ఈయన గండం వాస్తవమే ఈయన చచ్చిపోకుండా ఉండాలంటే మనం ఫలానా హోమాలు చేయాలి అంటే మీరు ప్రేమతో అవి మొదలెడతా ఆ పని చేస్తాం అది నడుస్తూ మళ్ళీ ఇక్కడ కూర్చు కూర్చుని నైన్ చెంది చేస్తున్నాని పాట ఎలాగండి అదేనా ఇదేనా రెండు ఒకేసారి ఎలాగండి ఈ కాంట్రడిక్షన్ ఎలాగ మేనేజ్ చేయడం అయితే పీపుల్ ఆర్ మేనేజింగ్ కాంట్రడిక్షన్స్ ఏమీ సమస్యలు కదా ఏదో ఎవరో కొంతమంది అమాయకులు కాంట్రాడిక్షన్స్ని మేనేజ్ చేయలేక అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మామూలుగా లోకంలో పిల్లి పాలు తాగుతో ఏదో సామెత ఎలాగా ఆ కాంట్రాడిక్షన్స్ని ఇక్కడ ఈ మాట అక్కడ ఆ మాట చెప్పేయడం అంతే అక్కడికి వెళ్ళిపోయి అపమృత్యు నివారణార్థం ఆయుష్య హోమం గరిషే అని చేసేయడం అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేసి నయనంచ శస్త్రాన్ని నయనందహతిపావక అని ఇక్కడ గడబడి చేసే ఇక్కడ ఇక్కడ ఇది అక్కడది ఇదేని కదే ఏ ఎండకా గొడుగు సామెతలాగా ఏ ఎండకా గొడుగు అంటే ఏ ఎండకా గొడుగు పట్టడం అంటే కాంట్రడెక్షన్స్ని బాగా మేనేజ్ చేయగలగడం సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఏ డిసెప్షన్ అంటే మనస్సు తనని తాను వంచుకోవటం కాబట్టి కాంట్రడిక్షన్స్లో మనం పడిపోకూడదు సో